అనుభవానికి చేరుకోలేకపోయాను అపరోక్ష అనుభవం లేదు నాకు కలగలేదు ఈ దేహాత్మ భావన అన్ని పోయాయి కానీ అపరోక్ష అనుభవం కలగలేదు నాకు గురు అనుగ్రహం ఉన్నా నేను గుర్తించలేకపోయి ఉండొచ్చు నేను గుర్తించగలిగేటువంటి శక్తి నా గురువు అనుగ్రహం ఏదో సంథింగ్ ఈజ్ మిస్సింగ్ మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి ఇప్పుడు వారికి కూడా ఒక గతి ఇవ్వాలి అందుకనే ఇక్కడ మంత్రం అంటుంది పదిహేడో మంత్రం చెప్పండి వాయుర నిలమృతం शरीरं ओम क्रतो स्मरा कृतं स्मरा।, क्रतो स्मरा।, क्रतो स्मरा।, क्रतो स्मरा।, क्रतो स्मरा कृतं अथेद भस्त शरीर ओं क्रोस्मरा इधकड़क वा की गुर्तिदो दोषमी కానీ గురువు ఉన్నాడు అయినా వాడికి కలగట్లేదు ఏదో ఏదో జన్మాంతర ప్రతిబంధకం ఉంది పక్కన పెట్టాడు కానీ తానై దాన్ని ఆ అపరోక్ష సిద్ధమైన అనుభవం లేదు వాడికి అప్పుడు ఏమవుతుందంటే వాడు ఇక వాడికి ఏం తెలియట్లేదు ఇక ప్రాణం బయటికి వెళ్ళిపోయే సమయం వచ్చేసింది ఇప్పుడు వాడు ప్రార్థిస్తున్నాడు క్రతోస్మర క్రతగ్స్మర హే సూర్యనారాయణ స్వామి నేను ఏం చేశానో నీకు తెలుసు నువ్వు కర్మసాక్షి కానీ నా జన్మాంతర ప్రతిబంధక దోషం నన్ను ఆ స్థితిని పొందకుండా చేసింది కానీ నీకు తెలుసు నేను ఎలా సాధన చేశాను నిష్కల్మశమైన సాధన చేసి అది పొందలేక ఇప్పుడు ఈ శరీరాన్ని పడేవేయవలసి వస్తుంది నా టైం అయిపోయింది కాబట్టి ఇప్పుడు క్రతోస్మర కృత విస్మర నేను చేసిందాన్ని నువ్వు గుర్తించుకుంటావు నీకు తెలుసు కాబట్టి నాకు గతిని నువ్వే ఇవ్వాలి అని కోరుకుంటున్నాడు ఇక్కడ ఆ సాధకుడు వాయురనిలమృతం వాయు అనిలమృతం ఈ ప్రాణం మహాప్రాణంగా కలిసిపోతుంది ఇప్పుడు ప్రాణం పోయే టైం వస్తుంది ప్రాణం ఇంకా ఎగదంతుంది చూసారా ప్రాణం ఎగదంతుందంటారు గాలి ఎగదంతుంది ఆ ఎగదంతున్నప్పుడు అంటుంటాడు ఎగదంతుంది ప్రాణం పోయే టైం వస్తుంది కానీ వాడు సాధన చేసి చేసి సిద్ధుడు కాలేకపోతున్నాడు ఇప్పుడు వాడు స్మరిస్తున్నాడు నేను ఏ సాధనమైతే ఈ జీవితంలో అవలంబించానో ఈ దేహంతో అది పూర్తి కాకుండానే దేహం పడిపోతుంది కాబట్టి పరమేశ్వర కృతోస్మర ఇన్ని యజ్ఞయాగాది క్రతులు ఎన్ని జరుగుతున్నాయో ఈ లోకంలో ఈ కర్మలన్నిటికీ సాక్ష్యులు నువ్వే కదా అన్ని కర్తవులు నువ్వే కదా నేను చేసింది నువ్వు స్మర కృతం స్మర స్మరించు నన్ను భస్మాంతగుం శరీరం ఇదిగో ఈ ప్రాణం బయటికి వెళ్ళిపోతే ఇక నేను బయటకు వచ్చేస్తాను ఈ శరీరాన్ని వీళ్ళు భస్మం చేగడతారు చూడండి అంటే ఉపనిషత్తు ఎలా చెప్తుందో దేహాన్ని అందుకనే భస్మం చేసేయాలి ఎందుకనంటే ఆ అగ్ని వల్లనే మనం పుట్టాం అగ్ని వల్లనే పెరుగుతున్నాం ఆ అగ్నిలోనే కలిసిపోవాలి ఆ అగ్ని సూర్యుడు ఉత్పత్తి చేసింది కాబట్టి సూర్యుడే మనకు ఉత్పత్తి కర్త అగ్ని వల్లనే పుట్టమండి మనం అగ్ని లాగిపోతే అగ్ని వల్ల బ్రతుకుతున్నాం ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కూడా మన శరీరంలో 90 टेपरेशइंट फोर डिग्री सस्टन अवाली अंतना फ्यूज बदली तक पड़ता टेंपरेश मन चचिता टेपरेशतू उ चचिता अंत मेटि अग्नि वेट अंकने प्राण होता शरीरा अग्निके आहुति से भस्मा गुण शरीर भस्म కాబట్టి ఇక నా చేతుల్లో ఏం లేవు నేను చేసిన సాధన సత్యమైంది కానీ ఏదో ప్రతిబంధక దోషం నాకు కలగలేదు ఆ ప్రతిబంధక దోషం ఏంటనంటే రెండే గురువు లేకుండా అయినా ఉండుండాలి వాడికి లేదా గురువు ఉండి గురువు పరిపూర్ణమైన శ్రద్ధ అయినా కొరవడుండాలి వాడికి ఏదో అద్దుట కాబట్టి పరమేశ్వర ఏ ప్రతిబంధకమో నాకు తెలియట్లేదు గురువుని నేను కేవలం మాంసపిండంగా అయినా చూసిండాలి ఇనం అలాగా తింటున్నాడు తిరుగుతున్నాడు తాగుతున్నాడని మనం కూడా ఆయన పట్ల ఆ ఆత్మదృష్టి లేకుండా కేవలం భౌతిక దేహ దృష్టి కలిగి ఉండే మన బుద్దికి ఆ జ్ఞాన బీజం అనేది అడ్డుపడుతుంది కాబట్టి నాకు ఆ ప్రతిబంధకం వచ్చింది కాబట్టి క్రపోస్మర కృతం స్మర క్రపోస్మర కృతం స్మర అని ప్రాణం వదిలేస్తాను ఆ ప్రాణం వదిలితే వాడు ఎక్కడికి వెళ్తున్నాడు వెళుతున్నాడు ఊర్ధ్వగతినిపోయింది ఇప్పుడు ఈ ఉపాసన చేసి సాధన చేసి ఏదో అనుగ్రహ లోపం వల్ల వాడు పొందలేనటువంటి ఆ జీవుడు ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు ఎలా వెళుతున్నాడు జీవుడు బయటికి అంటే ఒక జీవుడు బయటికి వెళ్లేటప్పుడు ఎలా వెళుతాడో ఉపనిషత్ చెప్తుంది శంకర్లు చాలా అద్భుతంగా వివరిస్తారు అస్య సౌమ్య పురుషస్య ప్రయతో వాం మనసి సంపద్యతే మనహ ప్రాణే ప్రాణ పరస్యాం దేవతాయాం అతి ఎంత గొప్పగా చెప్పిండు అంటే మొట్టమొదట ఈ దేహయాత్ర పూర్తయిపోయేటప్పుడు ఏం చేస్తారంటే మనం కూడా రైల్లో ఎక్కాం ఇంకా మన స్టేషన్ వస్తుందన్నప్పుడు అన్ని పడుచుకుని ఉంటాం తట్ట బుట్ట గిట్ట గిన్ని గ్లాసులు అన్ని బయట ఉంటాయి ఇంకా మన స్టేషన్ దగ్గరకు వస్తుందన్నప్పుడు ఇంకో అరగంటలో దిగుతాం అన్నప్పుడు ఈ బ్యాగు తీస్తాం దాంట్లో ఏది పెడతాం ఈ బ్యాగు తీస్తాం దాంట్లో ఏది ఆ మూట ఈ సర్ది చెప్పులు దిప్పులు అన్ని దగ్గర పెట్టుకుని కకడా తట్టా పుట్ట అన్ని దగ్గర పెట్టుకుని ఎలాగైతే స్టేషన్ వచ్చే ముందే అన్ని తీసుకుని గేటు దగ్గరికి వెళ్ళి నిలబెడతామో కూడా జీవుడు యాత్ర పూర్తి అయిపోయే సమయానికి అన్ని సర్దేసుకుంటాడు సర్దుకుని గేటు దగ్గర నిలబడతాడు ఫినిష్ యాత్ర అస్య శోమ్య పురుషస్య ప్రయతో ఇప్పుడు ఆ జీవుడు ఇక వెళ్ళిపోవాలి దేహం వదిలిపెట్టే టైం వచ్చింది చూడండి లోకంగా ఎవరికీ తెలియదండి ఎప్పుడు చచ్చిపోతాడు వాడికి మాత్రమే ఆ మరణ మృత్యువేద్యం వాడికి ఒక్కడికే అది రహస్యం వాడికి కూడా ముందుగా తెలియదు కొంతమంది గుర్తిస్తారు కొంతమంది పుట్టేటప్పుడే గుర్తిస్తారు నేను ఇరవై ఏళ్ళు ఉంటాను ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఉంటాను అని అలా గుర్తించగలిగిన వాడు ఎవరు అవతార పురుషుడు ఎందుకని వాడికి ఆ గుర్తింపు ఉంటేనే వాడు చేయవలసిన పనులన్నీ చేసేసిపోతారు ఇక్కడ మనకు ఆ గుర్తింపు లేదు ఆయన గుర్తింపు కాదు లేదు ఏమక్కర్లేదు ఆకలిపోయేటప్పుడు మాత్రం పోతాడుతారు ఇది సామాన్య జీవనం కానీ అవతార మూర్తులు కానీ మహాత్ములు కానీ గుర్తిస్తారు అవతార మూర్తికి పుట్టినప్పుడే గుర్తింపు ఉంటుంది మహాత్ముడికి సాధనతో వాడి సాధన పూర్తి అయిన తర్వాత గుర్తింపుకు వస్తుంది ఇంక ఇదేం లేదు ఇంకంతే గాలి ఆగిపోతుందంటే బస్ ఇక్కడ ఏం జరుగుతుందనంటే ఆ జీవుడు ఇక నేను వెళ్ళాలనుకున్నప్పుడు మొట్టమొదట ఏం చేస్తాడు అనంటే ఫస్ట్ చేసేది ఇంద్రియలు ఇంద్రియాలు అవయవాలన్నీ క్రియాశూన్యమైపోతాయి ఇలా పడిపోతాడు కొయ్యలాగా ముందు చనిపోయేటప్పుడు మనిషి పరిగెడుతూ చచ్చిపోడు పడిపోతాడు ముందు ఇలా పడిపోయి కాళ్లు చేతులన్నీ చచ్చి అన్ని ఇంద్రియాల అవయవాలన్నీ చచ్చిపడిపోతాయి చచ్చిపడిపోయి ఈ శరీరంలో ఒక చేతనత వ్యాపించి ఉంటుంది దేహం ఆ దేహంలో వ్యాపించిన చేతనతంతా కూడా ఇంద్రియాలన్నీ లాగేసుకుంటాయి అన్నింటినీ కాలల్లో ఉండే శక్తిని కళ్లల్లో ఉండే శక్తిని అన్నింటినీ లాక్కెళ్లిపోతుంది అందుకనే చనిపోయే సమయంలో కొంతమందికి కళ్ళ ముందు మనందరం నిలబడిన కనపడదు కొంతమందికి కంప్లైంట్ చేస్తారు అన్ని పురుగులు పురుగులు పురుగులు పురుగులుగా కనిపిస్తున్నాయంటారు అంటే ఏంటనంటే కళ్ళకొక రూపాలు కనపడట్లేదు ఇంకా రూపాలు కనపడట్లేదు చెవులకి శబ్దాలు వినపడవు ముక్కు వాసన కన అందుకనే పోగాలము దాపురించినప్పుడు దీపగంధ నిర్వాణము చూడలేదు వాసన ఉండదు శబ్దం ఉండదు స్పర్శ ఉండదు ఎవడైనా ముట్టుకుంటున్నా అలా పడుతాడు ఎవడైనా పట్టుకుంటున్నా పలక ఎందుకని దేహానికి స్పర్శపోయింది ఆ చేతనతని మిత్ర చేసుకున్న ఇంద్రియాలు ఇక అవయవాల నుంచి ఒక్కో తొక్కో తక్కువ తక్కువ లాగేసుకుంటుంది ఈ ఇంద్రియాలు ఏం చేస్తాయనంటే శరీరం అంతా ఉన్నటువంటి ఆ శక్తిని లాగేసుకుంటుంది లాక్కొని దేహాన్ని కొయ్య చేసేస్తుంది బొమ్మ అది ఒక పదార్థం అంటే మాంసపిండం పడిపోయి ఉంటుంది ఇక లోపల ఏం జరుగుతుంది చేతనక ఇంద్రియాలు ఇంద్రియ శక్తులు ఆ చేతనకంతా కలిసి మనస్సు బుద్ధి చిత్త అహంకారంలో ఇమిడిపోతాయి ఈ మనోబృద్ధి చిత్తాహంకారాలు ఇంద్రియ శక్తులు చేతనకు అంతా కలిపి జీవుడికి ప్రాణంలోకి వెళ్ళిపోతుంది ఆ ప్రాణము జీవుడు ధరించినటువంటి చొక్కాలాంటిది జీవధారి ప్రాణధారి జీవహ ప్రాణి అంటే ఎవరు జీవుడు జీవుడు అంటే ఎవరు ప్రాణి అంతే కాబట్టి వాడు జీవుడు ఆ ప్రాణాన్ని తీసుకుని ఎన్నింటినీ మూటగట్టుకుని ఈ శరీరం నుండి వెళ్ళిపోతాడు ఆ వెళ్ళిపోయేటప్పుడు ఈ మంత్రం ఏంటి మంత్రం ఇక్కడ బాగా చూడండి చెప్పండి ఆఖ్రి మంత్ర అగ్నయసు పథ రాస్మాన్ విశ్వాని దేవనా విద్వాన జుహురా జుహురానమేనో భూయిష్టా నమ వృత్తి ఈ మంత్రంతో జీవయాత్ర పూర్తవుతుంది వాడు ఆ సాధకుడు బయటికి వెళ్తాడు అగ్నేన ఎలా బయటికెళ్తాడు అగ్నేన అగ్ని ద్వారా వాడి యొక్క ఈ భూమి మీద ఇంకా ఎప్పుడైతే వాడు బయటికి వెళ్ళిపోయాడో ప్రాణాన్ని తీసుకుని బయటికి వెళ్ళిపోయాడో ఈ శరీరాన్ని అగ్నిలో పడేస్తాడు ఇక వాడు లేడు ఇంకా ఇంక లేడు ఇంకా అయిపోయి ఫినిష్ వాడి దేహం ఇంకుండదు వాడి ఊనీ కంటారా వాడి కంటికి కనపడదు వాడు వెళ్ళిపోయాడు ఎలాగా అగ్నే అగ్నేయా అగ్నేయ అంటే అగ్నిలో కాల్చబడ్డ దేహము అది అయిపోయింది ఇక ఆ జీవుడు అగ్నిలో కాలిపోయేదాకా అక్కడ ఉంటాడండి పూర్తిగా శరీరం అంతా కాల్చేసేదాకా వాడు చూస్తుంటాడట తరువాత వాడు వెళ్ళిపోతాడు ఎలాగా సుపథా సుపథ అంటే శోభన మార్గేన అంటే దక్షిణ మార్గ నివృత్ అంటే దక్షిణాది మార్గాలు కాకుండా ఉత్తర మార్గం అంటే మళ్ళీ గమనాగమనాలు లేనటువంటి శోభన మార్గం మళ్ళీ రావడం మళ్ళీ పుట్టడం అటువంటి మార్గాలు కాకుండా ఉన్నతమైన మార్గానికి ఈ సాధకుడు వెళ్తాడట రాయే అంటే ఇక్కడ మనకు శాస్త్రం ఏమంటుందనంటే తీసుకెళ్తుందనర్థం మంచి మార్గంలో తీసుకెళ్తుంటుంది అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ అంటే అస్మాన్ అంటే కర్మఫలాన్ విశిష్టాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ ఏ కర్మఫల విశిష్టతల వల్ల ఈ లోకం ఇంత విచిత్రంగా కదులుతూ ఉందో ఆ కర్మఫలాలన్నిటికీ కర్త ఎవరైతే ఉన్నాడో వాడి దగ్గరికి వీరు వెళుతున్నాడు హిరణ్య గర్భుడి దగ్గరికి యుధ్యస్మత్ నమేనో అంటే ఈ కర్మల వల్ల పొందబడ్డటువంటి ఫలితాలని నేను ఆశించకుండా ఉపాసనల వల్ల పొందబడే ఫలితాల నేను ఆశించకుండా నేను నిన్ను ఎందుకోసమైతే ఉపాసన చేశానో నిన్ను పొందడానికి ఆ తత్వాన్ని పొందడానికైతే ఉపాసన చేశానో అక్కడికి తీసుకెళ్లి భూయిష్టాంతే నమీన్ విధేమ నా యొక్క సంకల్పాన్ని నెరవేర్చు ఇది నా సంకల్పము విధేమా విధేయులనై నమస్కరిస్తున్నాను నమహ ఇక్కడ ఆ మంత్రం చెప్పి వెళ్ళిపోతాడు భగవద్గీత ఎనిమిదవ అధ్యాయంలో కృష్ణుడు అంటాడు ఈ లోకంలో రెండు గతులున్నాయి శుక్ల గతి కృష్ణ గతి ఈ రెండు గతులు జగత శాశ్వతీమతే ఈ లోకానికి శాశ్వతమైనటువంటి గతులు ఈ సాధకుడు ఆత్మతత్వ జ్ఞానాన్ని పొందాలని సాధన చేసి శరీరం సహకరించక ప్రతిబంధకంతో పడిపోయిన వాడు ప్రార్థించి ఈ గతిని పొందుతాడో శుక్ల గతిని వాడు ఈ శుక్ల గతిని పొంది ఏకయాతి అనావృత్తి వాడు ఒక చోటికి వెళ్ళిపోతున్నాడు ఎక్కడికి ఇక మళ్లీ తిరిగి వచ్చే తిరిగి రాని చోటికి ఇక వాడెక్కడికి వెళ్తున్నాడు ఆ హిరణ్య గర్భుడి దగ్గరికి వెళుతున్నాడు వెళ్లిన తర్వాత ఆ జీవుడు ఏమైపోతుంది తెలుసా అక్కడ హిరణ్య గర్భుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ జీవుడికి ఈ ఇంద్రియాలు ఇంద్రియ శక్తులన్నీ పడిపోతాయి ఏముండదు ఆ జీవుడు మాత్రమే పవిత్రమై వెళతాడు అక్కడ హిరణ్య గర్భుడి చేత ఉపదేశం పొందుతాడు తత్ తమసి అహం బ్రహ్మాస్మి అని అక్కడ ఉపదేశంతో మోక్షాన్ని పొందుతున్నాడు దాన్ని క్రమముక్తి అంటుంది శాస్త్రం అంటే వీరు ఇక్కడ పొందకపోతే అక్కడికి అంత తాపత్రయపడి వీళ్ళు పొందాలి అందుకనే ఇక్కడ మన శాస్త్రాలు అంటున్నాయి సద్గురువుని ఆశ్రయించి ఆ గురువుని మాంసపిండంగా కాకుండా ఆత్మస్వరూపంగా నువ్వు కనుక అంగీకరించి నీ అహంకారం పక్కకు పెట్టి పరిపూర్ణమైన శరణాగతితో అన్నిటినీ అంకితం చేసి నిలబడగలిగిన రోజున హిరణ్య ఈ గురువు కాబట్టి గురుడు బ్రహ్మ గురుడు విష్ణువు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఆ పరతత్వాన్ని పరబ్రహ్మ తత్వాన్ని నీకు ఆయన ఇక్కడే ఈ శరీరంలో ఉన్నప్పుడే నీకు చూపిస్తున్నాడు అది చూడలేకపోవడం నీ దౌర్భాగ్యవంతి అది చూడలేకపోవడానికి మనలో లోపం మన ఉపాధిలో లోపం ఆ లోపాన్ని తొలగించుకుని ఇక్కడే ఉపయోగించుకో మళ్లీ వెళ్ళాలనుకోకు అక్కడెక్కడికో వెళ్ళాలనుకోకు ఇంకెక్కడికి వెళ్ళినా ఇదే ఉపదేశం ఎంత తాపత్రయపడి వెళ్ళినా ఇదే ఉపదేశం కాబట్టి ఆ ఉపదేశాన్ని ఇక్కడే గురువు నీకు అందిస్తున్నాడు అపరోక్ష వేద్యం కాబట్టి ఇప్పుడు ఇప్పుడు అందుకోవడం వల్ల ఏమవుతుందనంటే జీవన్ముక్తి విదేహముక్తి రెండు ఇప్పుడే ఇప్పుడు అందుకోకపోతే జీవన్ముక్త దశ దేహం దాటి పైకి అక్కడ విదేహముక్తిని పొందుతాం కాబట్టి అది ఒక గతి ఇక రెండవ గతి ఇక్కడేంటనంటే కృష్ణగతి ఈ కృష్ణ గతి ఏంటనంటే దూమో రాత్రి సదా కృష్ణ కృష్ణగతి అనంటే కృష్ణుడి గతి అని కాదు అక్కడ అర్థం కృష్ణగతి అనంటే చీకటి అంటే వీడెవడనంటే కర్మఫలాలు ఉపాసన ఇంకా ఏదో పుణ్యం కావాలి వీడికి సాధన వద్దు ఆత్మజ్ఞానం వద్దు ఆత్మచింతన వద్దు మోక్షమక్కలేదు వీడికి అర్థకామాలే కావాలి ఇంకా పుణ్యం కావాలి ఆ లోకం వైకుంఠం కైలాసం జన్నత్ పరలోకం అనుకుంటూ ఎక్కడికో వెళ్లాలని తాపత్రేపడి జ్ఞానం అంటే వాడికి ఎక్కదండి అసలు బండ్డా వీడు ఈ కర్మలు ఉపాసనలు ఈ ఫలాలు అది చేసి ఇది చేసి దానాలు ధర్మ అది చేస్తాను ఇది చేస్తాను ఈ పుణ్యం ఆ పుణ్యం అనుకుంటూ అలా వెళదామనుకుంటాడు అలా వెళ్లేవాడు ఎలా వెళ్తాడు ధూమోరాత్రి తథా కృష్ణ అంటే ఈ పారాయణలు జపాలు చేస్తుంటారు కదా కర్మలే ప్రమాణం అనుకుని ఉపాసనలే ప్రమాణం అనుకుని భక్తే ప్రమాణం అనుకుని తరిగి తీసుకుని కృష్ణ గతిని పొందుతారు అంటే చీకటి గతిని పొందుతారు వాళ్ళు వెళ్లి చంద్రలోకంలోకి వెళతారు సూర్యుడి దగ్గరికి వెళ్ళరు అక్కడికి వెళ్లి కొంత స్వర్గాది లోకాల్ని చూసి ఇతర లోకాల అనుభవాలు పొంది మళ్ళీ అక్కడి రాలిపోయి కింద పడిపోతారు క్షీణే పుణ్యే మళ్లీ ఆ జీవుడు ఆ ఉపాధి తోటి ఈ భూమి ఎలా పడతాడు తెలుస్తుంది ఆకాశ మండలంలోకి అక్కడ నీటి బిందువులోకి జరబడతాడు ఆ బిందువు కింద అది భూమిలోకి వెళుతుంది ఆ జీవుడు మొక్కలో పెళతాడు ధాన్యం బయటకు అది దంచి తండి తింటాడు లోపలికి వెళతాడు లోపలికి వెళ్ళి అక్కడి నుంచి అన్నము రసము రక్తము మాంసము మధ్య మేద అస్థి ధాతు ఆ ధాతు తల్లి గర్భంలోకి వెళుతుంది వెళ్లి ఆ తల్లి గర్భంలో ఉండి పిండమవుతుంది అది బ్రహ్మాండం అవుతుందిలా బయటికి వస్తాడు బ్రతుకుతాడు మళ్లీ చేస్తాడు ఇది జననం మరణం జననం మరణం ఇది ఆపాలు అనుకుంటే యాక్సిట్ ఒక గురువు కావాలి గురువు లేని వాణి గుర్తేట్లు కలుగును అజునికైన వాణి అబ్బకైన అందుకనే సద్గురువు లేకపోతే ఈ లోకంలో ఒక బ్రహ్మవేత్త కనుక మనకు దొరకకపోతే అంతకంటే దరిద్రుడి లోకంలో ఎవరు లేరు ఉన్నాయి జీవితంలో తత్వాన్ని ఉపదేశించగలిగేవాడు లేకపోతే ఇంకెళ్ళు అందుకని శంకర్లు క్లియర్ గా అంటారు తత్వజ్ఞానోపదేష్ట గురువు నతు మంత్రోపదేష్ట కాబట్టి ఆ మహావాక్యాల్ని బోధించి మనల్ని ఆ మహావాక్యంతో అనుసంధానం చేయించి కూర్చోబెట్టగలిగిన గురువు కాబట్టి ఈ ఈశావాస్య ఉపనిషత్తు ఇంతటితో పూర్తవుతుంది ఈ ఉపనిషత్తు ఎలా ప్రారంభమైంది ఈశావాస్యమిదం సర్వం ఉపనిషత్తు చెప్పేసింది మొత్తం అయిపోయింది ఉపనిషత్ కానీ అక్కడ ఈశావాస్యమిదం సర్వనాను ఈ లోకానికి కాదు उपनिष्ठी अनेब प्रार नमह विधेमा आईश्वर के विधेयक विधेय मनंदर स्वरूप जगद्रूपम का असद्रूपम काूपमें ईशावास्योपनिषत् पूर्ति चेस्टे असलवास्ोपनिषत् इन मन को चुने अंशाली ఇక్కడ ఏం జరుగుతున్నాయి అంటే మొట్టమొదట మనకు శాంతి మంత్రం చెప్పింది పూర్ణ మద అని అలాగనే మొట్టమొదటి మంత్రం ఈశావాస్క్యం అంటే ఈ రెండు మంత్రాలు తత్వజ్ఞానాన్ని ఉపదేశించేశారు ఇంకా అయిపోయింది ఉపనిషత్తు కానీ ఆ ఒక్క మాటతో చెప్పేసి అవ్వకొడితే అందరికీ అర్థం కాదు అందుకని ఉపనిషత్తు రెండో మంత్రంలో కురువన్నే వేహ కర్మాణి జిజి విశ్వేక్షతం సమాహ అందరికీ అందుబాటులో ఉండదు కనుక మంద మధ్యం అధికారులు ఉంటారు కాబట్టి కర్మల గురించి చెప్పింది మూడో మంత్రంలో నిందిస్తుంది ఎవరే ఈ కర్మలే సత్యం ఈ ఉపాసనలే సత్యం అనుకుంటావేమో ఏకే చాత్మ హోజనాహ అసూరియా నామ తే లోకాహ కర్మలు ఉపాసనలు సత్యం కావు శాశ్వతం కావు వీటిని అనధకరణ శుద్ధికి వాడుకోవాలని చెప్పి అలా చెప్పినటువంటి ఉపనిషత్తు అసలు ఈ ఆత్మ ఎలా ఉంది ఎలా స్వరూపం ఉందంటే మనసో అనేజం తదేజతి తన్నేజతి తద్ తద్వంతిక అని నాలుగైదు మంత్రాలతో ఆత్మస్వరూపాన్ని వివరించింది ఇక ఆరో ఏడు మంత్రాలలో ఆ స్వరూపాన్ని గుర్తించిన జ్ఞాని యొక్క స్థితి ఎస్టు సర్వాణి భూతాని ఆత్మైవా భూద్విజానత ఎస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవా భూద్విజానత తత్ర కో శోక శోకమోహాలు లేనటువంటి ఆ నిశ్చల స్థితిలో ఉంటాడు అని జ్ఞాని స్థితిని చెప్పింది అయిపోయింది ఉపనిషత్తుంది కానీ అక్కడతో ఆపకుండా మంద మధ్యమధికారుల కోసం ఏ కర్మలైతే చేయమని చెప్పిందో ఏ ఉపాసనలైతే చేయమని చెప్పిందో అంతఃక్రమ శుద్దికి వాటిని ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు శ్లోకాల్లో ఈ ఏడు శ్లోకాల్లో మనకు కర్మ ఉపాసనలు అలాగనే సంభూతి అసంభూతి అలాగని హిరణ్మయన పాత్రేన సత్యశ్లాపిహితముఖమని సూర్యోపాన పురుషన్ ఏకరిషి అని చెప్పింది చెబుతూ చెబుతూ ఆ పదిహేడో శ్లోకంలో పదహారో శ్లోకంలో చిత్త నువ్వు ఏ పరమాత్మ తత్వాన్ని పొందాలనుకుంటున్నావో అని సోహమనే తత్వాన్ని జ్ఞానాన్ని ఉపదేశించింది పదహారో శ్లోకంలో ఇకపోతే పదిహేడు పద్దెనిమిది శ్లోకాల్లో ఒకవేళ ఆ తత్వాన్ని పొందకుండా ఆ సాధకుడు సిద్ధుడు కాకుండా సాధకుడిగా మిగిలిపోతే వాడి యొక్క గతిని ఎక్స్ప్లెయిన్ చేసింది సాధకుడు కాకుండా వాడు కేవలం లౌకికుడుగా ఉంటే వాడి గతిని చెప్పింది వాడు మళ్ళీ పునరాగతి వాడు వచ్చిపోతూ ఉంటాడు ఏవండి ఇప్పుడు సాధకుడు కాదు లౌకికంగా ఈ దాన ధర్మాలు పుణ్యకర్మలు ఆచరించకుండా అహాద్ దేవుడు లేదు శాస్త్రము లేదు దెయ్యం లేదు ఇష్టం వచ్చింది తిను ఇష్టం వచ్చినట్టు పడుని ఇష్టం వచ్చినట్టు బ్రతుకుని అంటే మరి వాడి గతి ఎలా ఉంటుంది చెప్పక్కలేదు వాడి అదో గతి ఎందుకనంటే వాడికి ఇప్పుడు ఈ దేహాన్ని ఉపయోగించుకోలేదు ఈ శరీరాన్ని ఉపయోగించుకోలేదు ఇది గొప్ప ఉపయోగించుకోకుండా దీన్ని పశుతుల్యంగా వాడుకున్నాడు ధర్మాధర్మ విచికిత్స లేకుండా బ్రతికాడు పశు శబ్దానికి शंकर् गोप निर्वचनमे पशु अं धर्म अधर्माभ्यां विमुक्त पशु धर्माधर्मा की ते వాడికి భగవంతుడు ఇంకా మళ్లీ ఉన్న జన్మ ఉన్నత జన్మ ఇవ్వడు వెళ్ళి అందులోనేప్పుడు ఎందుకు నేను అలానే వాడుకుంటున్నావు అది आ मति पड़वाली अंटे यति काेम यति मति पड़ी मति पड़ते अगेता ओं पूर्ण मदर्ण मिद पूर्ण मुदच्यते गुरभ्यो नम